భేద లేవు అని రెండు శ్లోకాల ద్వారా చెప్తూ ఉన్నాడు చూడండి ప్రపంచ మిథ్యాత్వ సుదర్శనే నామే విజాతీయ కుతో బ్రహ్మాత్మనోరైక్య సుదర్శనే ప్రపంచ మిథ్యాత్ సుదర్శన ప్రపంచము మిథ్యా ఉన్నది అనేటువంటి సుష్ దర్శనం సుదర్శనం అంటే సమ్య జ్ఞానం ఈ ప్రపంచం మిథ్యా ఉన్నది అనేటువంటి సమ్య జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఈ ప్రపంచం మిథ్య అన్నప్పుడు తనకంటే భిన్నమైనటువంటి రెండో వస్తువు లేదు అన్నప్పుడు విజాతీయ భేదం ఉంటుందా లేదు తనకంటే భిన్నమైనటువంటి ఏ ప్రపంచం ఉన్నదో ఇది వాస్తవం కాదు కల్పితము అని చెప్పినాము వాస్తవంగా ఉంటే రెండు సద్వస్తువులు ఉంటే రెండింటికి భేదం చెప్పడానికి వస్తుంది పూర్వం చెప్పుకున్నాం కదా నూట శ్లోకంలో రెండు సద్వస్తువులు ఉంటే భేదం చెప్పడానికి వస్తుంది కానీ నాకంటే భిన్నమైనటువంటి దేహాదిక ప్రపంచం అంతా కూడా మిథ్యా అని ఎప్పుడైతే మిథ్యత్వ నిచ్చేయం త్రైకాలిక అభావాన్ని నిశ్చయం చేసుకున్నాడో అప్పుడు ప్రపంచానికి అస్తిత్వమే లేదు అలాంటప్పుడు ఇక విజాతీయ భేదం ఎక్కడ చెప్తావు ఎవరితో చెప్తావు రెండో వస్తువు ఉంటే కదా అనకంటే భిన్నంగా విలక్షణమైన వస్తువు అంటే భేదం ఉంటుంది కానీ తనకంటే విలక్షణమైనటువంటి అసత్వ జడము దుఃఖరూపమైనటువంటి ప్రపంచం అంతా కూడా మిత్యా అని ఎప్పుడైతే త్రైకాలిక అభావం మిత్యవ నిశ్చయం చేసుకున్నామో బాధ్ చేసినమో అప్పుడు దానికి అస్తిత్వం లేకుండా పోయినందువారన ఇప్పుడు తనకంటే విలక్షణమైన రెండో వస్తువు లేనందువారా విజాతీయ భేదం సిద్ధించదు బ్రహ్మాత్మోరైక్య సుదర్శన జాతీయ కృతోస్తి భేద జీవ బ్రహ్మల యొక్క దర్శనం చేత సుదర్శనం అంటే సుష్ఠు దర్శనం సమ్యక్ దర్శనం యథార్థ జ్ఞానం జీవ బ్రహ్మల యొక్క అభేద జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు తనకు సజాతీయమైనటువంటి చైతన్యము నాకంటే భిన్నంగా బ్రహ్మము వేరే ఉంది అని ఇంతకు పూర్వం వ్యవహార దశలో అజ్ఞాన కాలంలో ఏదైతే భ్రమ ఉండెనో సజాతీయ భేదం ఉండెనో చైతన్యానికి చైతన్యానికి ఆత్మ కూడా చైతన్యమే బ్రహ్మం కూడా చైతన్యమే అందుకని సజాతీయం కాబట్టి బ్రహ్మ వేరు నేను వేరు అనేటువంటి ఈ సజాతీయ భేదం ఇంత ఏదైతే ఉండేనో అది బ్రహ్మాత్మల ఏకత్వ జ్ఞానం చేత ఎప్పుడైతే భేద జ్ఞానం నివృత్తమైందో అప్పుడు రెండు లేవు ఒకటి అహం బ్రహ్మాస్మి బ్రహ్మ వాహంస్మి అని ఇప్పుడు ఏకత్వ జ్ఞానం కలిగినందువలన చేతనాల యొక్క భేదం లేదు అందువలన సజాతీయ భేదం లేదు బ్రహ్మాత్మోహం బ్రహ్మ యొక్క ఏకత్వ జ్ఞానం కలిగింది కాబట్టి ఇప్పుడు సజాతీయమైనటువంటి వస్తువు రెండవది ఒటి కాబట్టి సజాతీయ భేదము లేదు విభేదజనకే అజ్ఞానే నాశం అత్యంతకం గతే ఆత్మనో బ్రహ్మనోర్భేదం అసంతం కహ కరిష్యతి అని విష్ణు పురాణం చెప్తుంది వేద జనకే అజ్ఞానే నాశం అత్యంతకం గతే హే ఈ భేదమును కల్పించేటువంటి కల్పకమైనటువంటి అజ్ఞానం ఏదైతే ఉండను అది అత్యంత నాశనం అయిపోయిన తర్వాత బ్రహ్మాత్మల ఏకత్వ జ్ఞానం చేత అజ్ఞానం ఎప్పుడైతే అత్యంత నాశనం అయిపోయిందో ఇక భేదాన్ని కల్పించే భేదకమే నాశనం అయిపోయిన తర్వాత ఇక భేదాన్ని కల్పించేవాడు ఎవడు చెప్పండి జీవ అంటే భేదాన్ని కల్పకులు లేడు కాబట్టి ఇప్పుడు ఆ సిద్ధమైంది అని సజాతీయ భేదాన్ని నిషేధం చేశాడు ఈ విధంగా విజాతీయ భేదం లేదు సజాతీయ భేదము లేదని శ్లోకం ద్వారా చెప్పి ఉత్తర శ్లోకం ద్వారా స్వగత భేదం కూడా లేదు అని చెప్తున్నాడు ప్రపంచ ప్రజ్ఞాన స్వగతోపిద నేను ప్రజ్ఞానఘను ఏ నా స్వరూపమున్నదో అది ఎట్లా ఉన్నదనంటే సైంధవఖిల్యవత్ ప్రజ్ఞానఘనమున్నది అంటే ఏ విధమైనటువంటి తనలో అవయవ భేదం లేదు స్వగత భేదం లేదు అని చెప్పినట్లయింది ఇక్కడ ఈషద్ భేద అయినటువంటి భేదము ఏ కూడా నాయందు లేదు ఎందుకనంటే ఏకరస స్వభావాత్ నేను ఏకరసం ఉన్నాను ఏ విధంగా ఒక వృక్షం ఉంది అనుకోండి ఆ వృక్షము ఒకటే ఏకముంది కానీ ఏకరసము లేదు ఎందుకు ఆ వృక్షంలో శాఖలు పత్రములు పుష్పములు ఫలములు అనేటువంటి అవయవ భేదాలు అనేకం ఉన్నాయి కాబట్టి ఏకమున్నప్పటికీ కూడా ఏకరసం కాదు కానీ ఆకాశం ఏకముంది ఏక ఉంది అందులో అనేక రసం లేదు ఆకాశంలో విభేదాలు ఏమైనా ఉన్నాయా ఏమి లేవు అట్లా నా స్వరూపం ఏదైతే ఉందో ఏకము ఏకరసము ఉన్నది అందుకని నేను అఖండ స్వరూపాన్ని అంటే సజాతీయ విజాతీయ స్వగత భేద రహితం అఖండత్వం ఈ విధంగా నేను అఖండ స్వరూపాన్ని అని త్రివిధ భేద శూన్యత్వాన్ని సిద్ధి చేశాడు తస్మాత్ అఖండం పరమాత్మ వస్తు అందువల్ల ఈ పరమాత్మ వస్తువు ప్రత్యేకమైన పరమాత్మ ఏదైతే ఉన్నదో ఇది అఖండము అంటే సజాతీయ విజాతీయ స్వగత భేద రహితము అని చెప్పుకోవాలి తదేవ చ అఖండమైనటువంటి పరబ్రహ్మ వస్తున్నదో తదేవ అహం ఆ అఖండమైన బ్రహ్మమే నేను ఉన్నాను అందువల్ల భేద లేశ భేదము యొక్క గంధం కూడా లేదు లేశం కూడా లేదు అంటే ఉన్నది ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ ప్లస్ అంతే ఏకం అంటే సజాతీయ భేదరహితం ఏవ అనేది స్వగత భేదరహిత అని చెప్తుంది మరి అద్వితీయం అనేది విజాతియ భేద రహితాన్ని చెప్తుంది ఐక్య అవధారణ ద్వైత ప్రతిషేధాత్మకమైనటువంటి సదేవ సౌమ్య విధమగ్ర ఆసీద్కమేవ అద్వితీయం బ్రహ్మ అనేటువంటి శృతి చెప్తుంది లోకే వృక్ష శిలానా విజాతీయ భేద లోకంలో ఒక వృక్షం ఉంది మరి శిలలు ఉన్నాయి రాళ్ళు వగేర ఉన్నాయి ఈ వృక్షానికి ఆ రాయి రొప్పలకు భేదం ఉందా లేదా వృక్షంలో వృక్షత్వం ఉంది శిలలో శిలాత్వం ఉంటుంది కాబట్టి భిన్న జాతీయములు కాబట్టి వీటిలో విజాతీయ భేదము ఉంది ఇది లోకంలో మనందరికి అనుభవం ఉంది అట్లే వృక్షాత్ వృక్ష సజాతీయ భేద ఒక వృక్షం ఉంది మరొక వృక్షం ఉంది రెండు పక్క ఉన్నాయి ఈ వృక్షం అంటే ఆ వృక్షం కాదు ఆ వృక్షం అంటే ఈ వృక్షం కాదు ఈ రెండు వృక్షాల్లో భేదం ఉంది కానీ వృక్షత్వ జాతితో చూస్తే అది సజాతీయమున్నాయి వృక్షత్వ జాతి ఇందులో ఉంది అందులో ఉంది రెండు వృక్షాలే కాబట్టి ఒకటి సజాతీయమున్నాయి మరి భేదం కూడా ఉంది రెండిట్లో అందుకని ఇదేం భేదము అని అంటే సజాతీయ భేదము వృక్షానికి శిలులకు విజాతీయ భేదముంది మరియు పత్ర పుష్పాదీనం స్వగతో భేద ఆ వృక్షంలో పత్రము పుష్పము ఫలము శాఖలు ఈ విధమైనటువంటి భేదముందా లేదా పత్రం అంటే పుష్పం కాదు పుష్పం అంటే ఫలం కాదు అనేటువంటి స్వగత భేదం స్వ అంటే వృక్షం గత అంటే ఉన్నటువంటి స్వగత అంటే ఆ వృక్షం ఉన్నటువంటి భేదం అవయవ భేదం పత్రపుష్ప ఫలాదులో ఉంది కాబట్టి ఆ వృక్షంలో స్వగత భేదం కూడా ఉంది అంటే ఆ ఒక్క వృక్షాన్ని దృష్టాంతంగా తీసు తీసుకొని శిలాదుల భేదం చూపెట్టాడు వృక్షము వృక్షాంతరము చేత సజాతీయ భేదం చూపెట్టాడు అదే వృక్షంలో స్వగత భేదం చూపెట్టాడు ఈ విధంగా సజాతీయ విజాతీయ స్వగత భేదం ఉంటుంది అని దృష్టాంతం ఇచ్చి ఆ విధమైనటువంటి భేదము ఆత్మయందు లేదు ఆత్మ కంటే విజాతీయము ఇప్పుడు మనం పూర్వ శ్లోకంలో చెప్పుకున్న ప్రకారంగా కల్పితము ఈ దేహాదిక ప్రపంచం అంతా కూడా కల్పితం కాబట్టి సత్యం కాదు సత్యవస్తువులకే భేదం చెప్దాము చతుర్హి భేద పరికల్పనీయ కానీ అది అసద్పము మిథ్యా కాబట్టి ఆ మిథ్యా ఉన్నటువంటి విజాతీయనదా ఆ ప్రపంచంతో ఆత్మకు ఏ విధమైనటువంటి భేదం లేదు కాబట్టి విజాతీయ భేదం లేదు అట్లే సజాతీయమైనటువంటి బ్రహ్మమున్నదా ఆత్మకంటే విన్నంగా అనంటే భిన్నము కాదు బ్రహ్మమే ఆత్మ ఆత్మనే బ్రహ్మం కాబట్టి సజాతీయ భేదం లేదు ఇంకా విష్ణువు రుద్రుడు బ్రహ్మ అని ఈ విధంగా అనేక రకాలుగా కూడా మనము చెప్పుకుంటాం సజాతీయమైనటువంటి భేదంలో అవన్నీ కూడా ఔపాలిక భేదాలే గాని వాస్తవ భేదం కాదు ఈ తెలుసుకోండి మరియు తనలో తనకు భేదం ఉన్నదా ఆత్మ ఎందు తనలో తనకేం భేదం లేదు అయితే పూర్వపక్ష అంటే సత్తు చిత్తు ఆనందా ఇత్యాది విశేషణాలు ఆత్మకు చెప్తారు కదా ఇవి దాని యొక్క అవయవాలు చెప్పండి అందువల్ల సొగత భేదం ఉంది సత్తు అంటే చిత్తు కాదు చిత్ అంటే ఆనందం కాదు అందువల్ల సొగత భేదం ఉంది కదా అని అంటే అట్లా కాదు శబ్దభేదమే కాని అర్థభేదం లేదు అంటాడు భిన్న ప్రవృత్తి నిమిత్తానం శబ్దానం ఏకస్మిన్ అర్థే వృత్తి సమానాధికరణ్యం అలా సమానాధికరణ్య బలం చేత ఒకే అర్థం నందు ఈ విశేషణాలన్నీ కూడా పర్యవసన్నం అవుతున్నాయి మరి ఒకే అర్థాన్ని చెప్పేందుకు అనేక శబ్దాలు ప్రయోగిస్తే ఇది పునరుక్తి దూషం అనబడుతుంది కదా అని అంటే పునరుక్తి కూడా కాదు ఎందుకు వాటి వాటి వాచ్యార్థం వేరువేరుగా ఉంది సత్ అంటే అసత్తును వ్యావర్తకం చేస్తుంది చిత్ జడమును వ్యావృత్తి చేస్తుంది ఆనందం అంటే దుఃఖమును వాటి వాటి వాచ్యార్థము వాటి ఇక్కడ పునరుక్తి దూషం కూడా రాదు మరేమనగా సత్ అంటేనే చిత్తు చిత్ అంటేనే ఆనందము కావున స్వగత భేదం ఆత్మయందు లేదు అని ఈ విధంగా తెలుసుకోవాలి ఏవం పరమాత్మని నాస్తి ఈ విధంగా వృక్షాన్ని దృష్టాంతంగా తీసుకొని సజాతీయ విజాతీయ స్వగత భేదం ఏదైతే మనకు చెప్పాడో అటువంటి త్రివిధ భేదము ఆత్మయందు నాస్తి లేదు యథ సైంధవగన అనంతరం అబాహ్య కృష్ణ అరే అయమాత్మా అనంతరో అజ్ఞానగణ ఏ శ్రుతే నాలుగు డ్యాష్ ఐదు డ్యాష్ పదమూడు ఏ విధంగా సర్వాంతర అన్నిటి కంటే ఆంతరమై ప్రజ్ఞానఘనమై కేవల జ్ఞప్తి మాత్రంగా జ్ఞానస్వరూపమై ఏకరసమై సైంధవఘనం వలె ఏ విధంగా సైంధవనం కడి ఉప్పు యొక్క గడ్డ దాని తీసుకుని ఏ వైపు నుంచి మీరు రుచి చూసినా గానీ అంత ఉప్పే ఉంటుంది లోన పగులు బట్టి చూసినా ఉప్పే ఉంటుంది ఉప్పు కంటే వేరే లేదు అంటే అది ఉప్పు స్వరూపమే సైంధవ ఘనం అట్లా ఆత్మ కూడా చిట్ ఘనమున్నది ప్రజ్ఞానఘనం ఉన్నది కాబట్టి నా ఎందుకు స్వగత భేదం లేదు అని చెప్పడం జరిగింది ప్రజ్ఞానఘనత్వాత్ నా స్వగత భేద ఇత్యథ ప్రజ్ఞాన ఘన స్వరూపాన్ని కాబట్టి నాకు స్వగత భేదము లేదు ప్రకారాంతరే భేదత్రయం జ్ఞాత్వ నిరసనీయం అయితే ఇప్పుడు ఒక రకంగా సజాతీయ విజాతీయ స్వగత భేద రహితము అని ఈ విధంగా చెప్పాడు ఇప్పుడు ప్రకారాంతరం అంటే వేరే ప్రకారం చేత ఇప్పుడు భేదత్రయము లేదు అని ఈ విధంగా చెప్తా చెప్పుకోవాలి తెలుసుకోవాలి అంటాడు ఏమనంటే భోక్తృవర్గస్య పరస్పర భేద సజాతీయ భేద చూడు అనేక మంది భోక్తలు ఉన్నారు జీవులు తానొకడు తానొకడు తానొకడు ఈ విధంగా దేవదత్త యజ్ఞదత్త విష్ణుదత్త ఇత్యాది భోక్తృవర్గ భేదము ఉంది దేవదత్తుడు అంటే యజ్ఞదత్తుడు కాదు యజ్ఞదత్తుడు అంటే విష్ణుదత్తుడు కాదు అనేటువంటి భోక్తృవర్గ భేదం ఉన్నది ఇది సజాతీయ భేదం అనుకోండి ఇక భోగ్య ప్రతియోగి భేద విజాతీయో భేద భోగ్య ప్రతియోగిక అంటే ఇప్పుడు భోక్త కంటే భిన్నంగా భోగ్యం ఉంటుంది ఈ ప్రపంచం అంతా కూడా భోగ్యము శబ్ద స్పర్శ రూపరస గంధాది విషయాలతో యుక్తమైనటువంటి ప్రపంచము భోగ్యము ఆ భోగ్య వస్తువు అనేది భేద ప్రతియోగి ఉన్నది ఆ భేద ప్రతియోగిక భేదము ఈ ఆత్మయందు ఉంది భోక్తలో ఉంది భోక్త అంటే భోగ్యం కాదు కదా అందుకని భోక్త కంటే భిన్నంగా జడవర్గము భోగ్య వర్గం ఉన్నదో అది విజాతీయం కాబట్టి ఆ విజాతీయ భేదము అక్కడ ఉంది భోగ్య ప్రతి భేదం ఏదైతే ఉందో అది అక్కడ విజాతీయ భేదం ఉంది అని తెలుసుకోవాలి ఇక తత్ సుఖాది మత్వే భేద సగతో భేద ఇది ఇక ప్రతి భోక్త తాను సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు అయితే వారి వారిలో ఉన్నటువంటి సుఖ దుఃఖాలు భిన్న భిన్నంగా ఉన్నందు వారి ఎందుగలటువంటి సుఖ దుఃఖ భేదం చేత సగత భేదము తెలుసుకోండి అని ఈ విధంగా ప్రకారాంతరం చేత భేదత్రయము చెప్పాడు ఈ మూడు విధాల భేదము కూడా ఆత్మ ఎందు లేదు ఎందుకు భోక్త భోగము మరి భోగ్యము అనేటువంటి త్రిపుటి ఇదంతా కూడా కల్పితము మాయాకార్యం వాస్తవం కాదు కల్పితం అన్నప్పుడు ఇంకా భేదం ఎక్కడ చెప్పండి వస్తువు ఒకటి ఉంటే కదా సత్యమైనటువంటిది సత్యమైన వస్తువే లేదన్నప్పుడు భోగ్య వర్తం అంతా భోగ్య జాతం తెలుసుకున్నప్పుడు ఇంకా రెండో వస్తువు లేకపోతే ఇంకా భోగ్య వస్తువే లేకపోతే భోక్త ఎవడికి భోగం ఎక్కడిది అందుకని త్రిపుటి లేదు అక్కడ కాబట్టి త్రివిధ భేదం కూడా లేదు నృసింహాశ్రం అనేటువంటి మహాత్ముడు భేద ధిక్కారం అనేటువంటి ఒక లఘు గ్రంథం చాలా చిన్నగా ఉంటుంది కాని భేదవాదులందరిని కూడా తరిమి తరిమి కొట్టేస్తుంది ఆ భేద ధిక్కారం అనేటువంటి గ్రంథం అందులో నాలుగో శ్లోకంలో చెప్పాడు నృసింహాశ్రం వారు మానాభావాస్పరం మాన అభావాత్ ప్రమాణము లేనందువలన అయుక్తేష్ట యుక్తి కూడా లేనందువలన ద్వైతవాదులు ఏదైతే పంచవిధ భేదములు చెప్తారో అవి కేవలం వారి యొక్క ఉన్మత్త ప్రలాపము మాత్రమే అంటారు ఎందుకు ఆ భేదాలు ఉన్నాయని చెప్పడానికి ప్రమాణము లేదు యుక్తి లేదు అందువల్ల ఆ భేదాలు మిథ్యా వాస్తవం కాదు ఏమిటయ్యా భేదాలు అని ఈశ్వర జీవయోహో ఈశ్వరునికి జీవునికి భేదముంది అంటారు మరియు జీవానం పరస్పర భేద జీవులకు జీవులకు పరస్పర భేదముంది యజ్ఞదత్తుడు అంటే దేవదత్తుడు కాదు దేవదత్తుడు అంటే విష్ణుదత్తుడు కాదు జీవులకు పరస్పర భేదముంది ఇది ఒకటి జీవేశ్వర భేదము ఒకటి జీవుల పరస్పర భేదము ఇది రెండవది మరియు జీవులకు జడవర్గానికి భేదముంది జీవునికి మరియు జడమైనటువంటి ఘట పటాదులకు భేదం ఉంది అవి జడము ఇది చేతనం భేదం ఉంది కదా అందుకని జీవ జడ భేదము ఇది ఒకటి మూడవది మరియు జడము లోపల పరస్పర భేదముంది ఘటం అంటే పటము కాదు పటం అంటే పాషాణం కాదు జడవర్గములో పరస్పర భేదముంది ఇది నాలుగవది ఇక జడమునకు ఈశ్వరునికి భేదం ఉంది ఇది ఐదవది ఈ ఐదు విధాల భేదాలు ఉంటాయి అని ద్వైతవాదులు చెప్తారు కాని ఇవి మానాభావా అయుక్తే ప్రమాణము లేదు యుక్తి లేదు కాబట్టి ఇవి అప్రమాణికములు అయుక్తములు అందుకని ఈ పంచభేదాలు వాస్తవంగా లేవు అని తెలుసుకోవాలి అత జీవేశ్వర భేద జీవ జగత్ భేద జీవ పరస్పర భేద ఇది పంచవిధో వస్తు పరిచ్ఛేద ఇది ఈ విధంగా పంచవిధ వస్తు పరిచ్ఛేదం అంటే భేదముంది అని దైతవాదులు చెప్తారు ఈ పంచవిధ భేదాలు ఆత్మయందు లేవు బ్రహ్మాత్మలయందు ఈ పంచవిధ భేదాలు లేవు అని తెలుసుకోవాలి పంచవిధ భేదాల గురించి మీకు విచార సాగరము మూడవ తరంగంలో మీకు తెలుస్తాయి అక్కడ ఉంటాయి ఈ పంచవిధ భేదాలు లేవు అని మూడవ తరంగంలో తిప్పన్ ఉంది పండిత్ పీతాంబర్జీ చెప్పారు ఈ విధంగా భేదత్రయము లేదా పంచవిధ భేదాలు ఆత్మయందు లేవు